శ్రీగురుభ్యో నమ హరి ఓ గణానా గణపతిగొవామహే కవి కవీనాశ్రవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృంగోటి సీత సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మాచార్యపే గురు పరంపరాష్ంగుత్రృాదిషు నిత్య సమచిస్తానిష్టోపత్తి ఆసక్తి లేకుండుతా అనే అంశాన్ని మనం కొంత విస్తారంగా నిన్న చూసి ఉన్నాము అయితే ఈ ఈ ప్రసక్తి ఇంతకుముందు కూడా వచ్చింది ఈ ప్రసంగం మనకు మొట్టమొదటిసారిగా ఏమీ రాలేదు నిన్న శ్రీకృష్ణుడు ఒకే విషయాన్ని పలు చెప్పుట అనేది భగవద్గీతలో అదొక పరిపాఠం ఎందుకంటే జీవితానికి సంబంధించిన అధ్యయనం పుస్తకాలు చదవడం కాదు పుస్తకాన్ని చదువుతున్నట్టు కాదుగా జీవితాన్ని చదువుతుంది ఇంకా పుస్తకాలు చదువుకుండా మానవ జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఒకటికి నాలుగు సార్లు చెప్పటము దోషముగా పరిగణించబడదు పైగా దాని గుణము కూడా స్వీకరిస్తా నాకు కూడా ఎవరికి వస్తుందంటే నేను చెప్పిన దృష్టాంతాలు ఇవన్నీ ఇంతకు ముందు చెప్పినవే మళ్ళీ నేను చెప్పి ఉంటాను చాలా మటుకు అలా వస్తూ ఉంటాయి ఈ టాపిక్ ని ఎప్పుడు చేసినా దాంట్లో ఒక ఫ్రెష్నెస్ ఒక నూతనత్వం ఉంటుందని నా అభిప్రాయం నా అనుభవంలో ఉన్నది కాబట్టి ఆసక్తి అనేది ఉండరాదు ఇన్ని చాలా కాక్షస్ గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రేమ వేరు ఆసక్తి వేరు కాబట్టి బాధ్యతల మీద ప్రేమ ఉండకూడదు అదే నేను చెప్పి పాఠం అని మీరు అన్నట్లయితే మీకు నా పాఠం అర్థం కాలేదని నేను సరిగ్గా చెప్పలేకపోయానని అన్న నిశ్చయం చేయాల్సి ఉంటుంది ప్రేమ వేరు ఆసక్తి వేరు మీకు యాసిడ్ టెస్ట్ ఒకటి మీరు ఇస్తాను ఎక్కువ స్ట్రెస్ ఏదైనా ఒక సంబంధంలో పుత్రుడు కానీ భార్య కానీ భర్త కానీ అన్న కానీ పిల్లలు కానీ ఏ సంబంధమైనా తల్లిదండ్రులు అంటే ఏదైనా ఒక సంబంధంలో మీకు సుఖానుభవంతో పాటుగా దుఃఖం కూడా అనుభవానికి వస్తుంది అంటే అది ఆసక్తి ప్రేమ కాదు సుఖంతో పాటుగా దుఃఖం కూడా వచ్చిందంటే ఆసక్తే వచ్చింది మీకు దుఃఖం ఎప్పుడూ అనుభవానికి రాకుండా ఎప్పుడూ ప్రేమ ఆనందమే అనుభవానికి వస్తే అది ప్రేమ బంధుం మీకు అనుభవానికి వచ్చిందంటే యు ఫీల్ స్టైఫుల్డ్ అంటారు చాలా ఇబ్బందిగా ఫీల్ అది ఆసక్తి మీకు ఫ్రీడమ్ అనుభవానికి వస్తే రిలేషన్ లో రిలేషన్ అనుభవానికి వస్తే అది ప్రేమ ప్రేమను ఎన్నడూ తిరస్కరిస్తారు ఆసక్తిని మాత్రమే తిరస్కరిస్తా నిర్మోహమాటంగా తిరస్కరిస్తా పుత్ర దార గృహ ఇత్యాది పదములను ప్రయోగించి మరింత తిరస్కరిస్తారు ఇక భాష్యకారులైతే మరింత ముందుకు వెళ్ళి అహం సుఖి అని ఇత్యాది నేను చెప్పినట్టుగా అహం సుఖి దుఃఖి అన్యస్మి సుఖిని అహం సుఖి అన్యస్మి దుఃఖిని అహం దుఃఖి అనేటువంటి ఇతరుల యొక్క సుఖదుఖాలను తన నెక్కి మీద అధ్యారోపం చేసుకోవటము అనేది దాన్ని ఆ ఆసక్తి రూపమైన అధ్యారోపము గట్టిగానే తిరస్కరిస్తా ఇక నేను కూడా పాఠం చెప్పినప్పుడు నా ప్రకాశం నేను తీసుకుంటూనే దాన్ని యథావిధంగా పూర్ణంగా ప్రతిపాదించే ప్రయత్నం చేయతం అవుతూ ఉంటుంది అక్కడికి ఆ టాపిక్ అయింది ఇంకొకటి మళ్ళీ అలాంటి టాపిక్ ఇంతకు ముందు వచ్చి ఉంటుంది తప్పనిసరిగా చాలా జీవితానికి సంబంధించి చాలా లోతైన విషయము ఆ దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఓపెన్ మైండ్ లేకపోయినట్లయితే దీన్ని తెలుసుకోవడం కష్టము మామూలుగా లోకంలో ఆలోచించే విధానం ఒక డబ్బు వచ్చింది అనుకోండి సుఖము డబ్బు పోయింది దుఃఖము ఇది లోకంలో ఆలోచించే విధానము అలాగే ఆలోచిస్తాం మేము రకంగా ఆలోచించము అని మీరంటే మీకు గీతకి సంబంధం గీతలో ఒక అవసరాన్ని మించి డబ్బు రావడము అది హానికారకం అర్థం అనర్థం సామయ నిత్యం అనర్థం కదా నువ్వు ప్రతిరోజు ఈ సంగతిని గుర్తుపెట్టుకో బాగా డబ్బు పూట కట్టడం అన్నది నేను గొప్ప ముంచుతుంది అనర్థం లోకంలో ఆలోచన ఎలా ఉంటుందంటే డబ్బు వస్తే సుఖము డబ్బు పోతే దుఃఖము కానీ జాగ్రత్తగా జీవితాన్ని అర్థం చేసుకోగలిగితే డబ్బు వస్తే సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు సుఖమే అలాగే డబ్బు పోతే అది సుఖము దుఃఖం కూడా కావచ్చు ఇది కనర్స్తే అది దుఃఖము అని చెప్పడానికి వీలు లేదు కొంచెం ఓపిక అంత కంగారు పడి కన్ఫ్యూషన్స్కి రాకూడదు కాబట్టి మీరు సంసారం యొక్క లక్షణమున్న మనస్సు నిండా దింపుకుని సంసారంలో జనులు ఏ విధంగా ప్రసిద్ధంగా లోకంలో ఆలోచిస్తూ ఉంటారో అదేవిధంగా ఆలోచిస్తే ఈ శాస్త్రము అన్న అర్థం కాదు ఆ వేస్ థింకింగ్ అండ్ ఫీలింగ్ అంత ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు ఏ విధంగా మీరు అనుభవానికి తెచ్చుకుంటున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు డబ్బు పోతే సుఖం అని తిని అవుతున్నారా దుఃఖం అను అవుతున్నారా ఏకాగ్రతంలో ఉన్నప్పుడు మీరు సుఖం అనిపిస్తుందా దుఃఖం అనిపిస్తోందా సో కరెంట్ పోతే సుఖం అనిపించిందా దుఃఖం అనిపించిందా వెరీ సెంట్ వెరీ సెంట్ నాకు కరెంట్ పోయింది నాకు ఇబ్బంది అనిపిస్తుంది మళ్ళీ వెంటనే నేను ఆలోచించుకున్నా ఏమిటి ఇబ్బంది ఇబ్బంది ఏది దీంట్లో కరెంట్ పోయినప్పుడు చక్కగా బాల్కనీలోకి వెళ్లి కూర్చుని వేసి కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే ఎంత బాగుంటుంది తర్వాత నాకు అనుకుపోయినప్పుడు అప్పుడు ఎంత బాగుందో అని అనిపించింది కాబట్టి జోడ్ కఫ్ టేస్టి కల్కులేషన్స్కి రావద్దు కాబట్టి ది వే ది ఆఫ్ థింక్ ఆలోచించే పద్ధతులు లోకంలో ప్రసిద్ధంగా ఉంటాయి తర్వాత మీరు ఒక ఆలోచించే పద్ధతి ఉంటుంది అది మీ స్వంతం అని మీరు అనుకుంటారు మీ స్వంతం కాకపోతే వీటిని ఏమంటారంటే ఇన్హెరిటెడ్ హాట్ ప్యాటర్న్స్ అంట సైకాలజీలో అంటే మీ తల్లిదండ్రులు తాత ముఖాల్లో ఎలా ఆలోచించారో అలా ఆలోచించడానికి మీరు అలవాటు పడ్డారని అర్థం నథింగ్ మోర్ దాన్ దాట్ ఇన్హెరిటెడ్ సో కాబట్టి ఇది లోక దృష్టితో చూసినట్లయితే ఈ విషం కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ విషయం లాగా ఉంటుంది బాక్స్ విషయం లాగా ఇప్పుడు సుఖము దుఃఖము ఇక్కడ ఉన్న టాపిక్ అది ఇష్ట అనిష్ట ఉపపత్తి ఉపపత్తి అంటే వచ్చి మీద పడ్డాం అది వచ్చి ఒళ్ళో పడుతుంది అది మీరు కోరినది అయితే ఇష్టము మీరు కోరాలనిది అయితే అనిష్టము ఇష్టము వచ్చి మీద ఒళ్ళో పడితే సుఖము అనిష్టము వచ్చి ఒళ్ళో పడితే దుఃఖము సుఖము వస్తే హర్షము ఇది సంసారం యొక్క తీరుతను ఈ తీరుతనలో అర్థమైంది కదండి మార్కెట్ కు వెళ్ళినప్పుడు ఇదే స్కీము దేవాలయానికి వెళ్తే ఇదే స్కీము లౌకికమైన కర్మలు చేసేప్పుడు ఇదే స్కీము పూజాటితము చేసేప్పుడు వ్రతాలు చేసేప్పుడు ఇదే స్కీము And this scheme is outright rejected here. Karaskarishkumara scheme. Kabatai ishta and ekudu harshamu shokamo. Harshamu shokamo on avi, avi mental reaction, emotional reactions and that. Emotional reactions. Bhavavetana ki samman hindi na pratikriyata. అవి మంచివా చేత చాలా చెడ్డ అవి చాలా చెడ్డ ప్రతి కాబట్టి పరిస్థితి పోతే మేము మాకు ఎడవడానికి కూడా పర్మిషన్ లేదంటే లేదు పర్మిషన్ యూ పర్మిషన్ ఫ్రమ్ గీత సో సంసారం పర్మిషన్ ఇస్తుంది సంసారాన్ని ఎడవరా నేను నిన్ను ఏడిపించడానికే ఉన్నానని చెప్పి కాబట్టి శోకము హర్షం హర్షం అంటే శోకం అంటే కూర్చొని వెళ్ళవడం గుర్తించడం బెంగట్టుకోవడం చాలా నిరుత్సాహంగా నిస్పృహగా ఉండడం అది శోకం అందరికీ తెలుస్తుంది అది కొంచెం ముదిరితే డిప్రెషన్ అంటారు డిప్రెషన్లోకి పోవడం డిప్రెషన్లోకి పోతే యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండడం ఇంకా అదంతా ఒక పెద్ద ఇట్స్ డౌన్వర్డ్ పాట్ అది మంచిది కాదు చాలా ఇబ్బందికరమైనటువంటి జీవనం దీనికి నేను మనవి చేస్తా శరీర అనారోగ్యాన్ని హ్యాండిల్ చేయటం చాలా తేలిక మానసిక అనారోగ్యాన్ని హ్యాండిల్ చేయడంతో పోలిస్తే టైఫాయిడ్ జ్వరం వస్తే నాలుగు దక్కి యాంటీబయాటిక్స్ వేసుకుంటే పోతుంది డిప్రెషన్ వస్తే అదో పక్కానం వదలం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో యాంగ్జైటీ వచ్చిందంటే నేను ఒక డాక్టర్ ఒక నర్సు దగ్గరికి పేషెంట్ వచ్చాను ఎంజైటీ కోసం డాక్టర్ని కలిసి ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఆ నర్సు దగ్గరికి వెళ్తే ఆ నర్స్ ఆ ప్రిస్క్రిప్షన్ చూసి అయ్యో పాపం మీకు రాపోవడానికి కష్టం వచ్చింది అడి అమ్మ ఏమిటి వచ్చింది ఆ అమ్మ అంటే ఎంజైటీ అండి ఆయనకి అంటే అంత అంత డేంజరస్ ప్రాబ్లం టైఫాయిడ్ అసలు ప్రాబ్లమే కాదు దాంతో పోలిస్తే కాలు వింది అనుకోండి చక్కగా జాగ్రత్తగా ఖర్చు కట్టిస్తే అది అతుక్కిపోతుంది కానీ మనస్సు విరిగితే అప్పుకోవడం చాలా కష్టం కాబట్టి మనస్సుకి సంబంధించి ఈ హర్షశోకము వాటిని అర్థం చేసుకోవాలి వాటిని ద్వేషించడం గురించి నేను చెప్పట్లా వాటిని అర్థం చేసుకోవాలి అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ ఇస్ థిఫీ తెలుసుకోక చాలా ముఖ్యం అయితే మీరు వెంటనే మనం తెలుసు కదా అని మీరు అన్నారంటే యూ లాస్ట్ బి హోల్ థింగ్ నాకు తెలుసు అని ఎవడైనా అనుకున్నాడంటే వాడికి తెలుసుకునే ఛాన్స్ లేకుండా పోతుంది అలా అనుకోకూడదు తెలుసు అని అనుకోకూడదు మీరు వ్యాకరణం అన్నారు అనుకోండి నాకు తెలుసు అని అనుకోకూడదు చెప్పండి అన్నారు ఓపెన్ మైండ్ మ్యాథమెటిక్స్ అన్నారు అనుకోండి ఏమిటో మనవి చేయండి అని ఓపెన్ మైండ్ తోటి అన్నారు సైన్స్ అంటే ఓపెన్ మైండ్తో తెలుసుకునే ప్రయత్నం చేయాలి మాకు సైన్స్ వచ్చిందండి అన్నాడంటే వాడు ఎందుకు పంచినాడు కెనాట్ లెబ్ నైనింగ్ కాబట్టి నాకు తెలుసు అని అనకూడదు తప్పు మాట సో అహం వేద అన్నాడు శిష్యుడు ఏదో ఒక నిత్వంలో వస్తుంది అహం వేద అన్నాడు అంటే గురువు గారు అన్నారు గభ్రమే వాపు నోనం అవును తెలుసు కానీ నీకు తెలుసున్నది చాలా అల్పముసుమ అని చెప్పారు కాబట్టి చాలా ఓపెన్ మైండ్తో వినాలి శాస్త్రాన్ని వినాలి మనిషిని వినాలి కాదు శాస్త్రాన్ని వినాలి సో ఇక్కడ హర్షము శోకం గురించి చెప్పాను హర్షము హర్షం ఎలా ఉంటుందంటే మీకు దృష్టాంతం చెప్తా ఇప్పుడు ఫుట్బాల్లో గోల్ వేసేటనుకోండి గోల్ వేసినప్పుడు ఆ పక్షం వాళ్ళు ఎలా ఉంటారు ఆకాశంలో వెళ్ళిపోతారు గోల్ పడ్డప్పుడు ఏమంటారో తెలిసిన గోల్ అను మరి ఏమంటారు గోల్ ఎప్పుడైనా విన్నారా బ్రెజిల్లో మన మన దేశంలో స్వామి ఏ అయ్యప్ప గోల్ పడిందంటే యూ హీట్ అంతేకాదు ఇంకోటి చెప్తా గోలు వేసిన వాడు తన కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు పదకొండు మంది ముందుగా మంది నుంచి పారిపోతాడు దూరంగా ఎందుకో తెలుసిన వాళ్ళందరూ వచ్చి వాడు మీరు వాడికి ఊపిరి రాడదు ఆ గాయాల కలిగి స్పృహ కోల్పోయిన వాళ్ళు కూడా లేకపోలేదు ఇంజేత వాడు ఎంత గోల్ వేసిన వెంటనే అటు ఎదో మారిపోతారు లేకపోతే వాళ్ళు వచ్చేసి మీద భుధాల మీద ఎక్కేస్తారు వాడు నేల మీద కుప్ప కూలిపోతారు అప్పుడు ఏదైనా ఒళ్ళు నెక్కుల చేసింది అనుకోండి గాయాలు అన్నీ తగిలించినప్పుడు వీరికి గాయాలు తగలచ్చు ఈ జంపు చేసిన వాళ్ళకి గాయాలు తగలొచ్చాయి వాళ్ళకైనా గాయాలు తగలొచ్చు తగులుతాయి దాన్ని అటువంటి హర్షం అంటారు సార్ పది హర్షం అది అభీష్టం చాలా తక్కువ అది వాళ్ళు యంగేజ్ లో ఉంటారు అథ్లెట్స్ చాలా యంగేజ్ లో ఉంటారు తర్వాత వాళ్ళు ఫీల్డ్ లోకి దిగే ముందు యాంటై పెయిన్ మెడికేషన్ వేసుకొని వస్తారు మీకు తెలుసుకో స్పోర్ట్స్ మెడిసిన్ దాంట్లో కొన్ని కొన్ని కొన్ని మెడిసిన్స్ బ్యాండ్ అవి కనుక వాళ్ళు వేసుకున్నట్లయితే రక్త పరీక్ష చేసి వాడిని బ్యాండ్ చేసుకోవాల్స్తారు అలా చేయాలి కానీ బ్యాన్ చేసిన మెడిసిన్స్ కొన్ని ఉంటాయి బ్యాన్ చేయని మెడిసిన్స్ కొన్ని ఉంటాయిగా అవి వేసుకుంటాం వాళ్ళు అవి బాగా మంచి దోశలు వేసుకొస్తాం అంటే ఫుట్బాల్లో వాడికి కాలు విరిగిపోయినా కూడా వాడికి తెలియదు ఆ మెడికేషన్ ఎఫెక్ట్ లో ఉంటాడు నా టాబ్లెట్లు వేసేసుకుని వచ్చేస్తాం టాబ్లెట్ పేరు గుర్తులేదు నాకు పెయిన్ మెడికేషన్ మోస్ట్ అడ్వాన్స్డ్ పెయిన్ మెడికేషన్స్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ బ్యాడ్ సో అది వేసుకుని వచ్చి వాడు ఆ హర్షాన్ని తప్పుకోగలుగుతాడు ఆ స్థితిలో ఎక్కల టైం బ్రెయిన్ మెడికేషన్ లో ఉండి వాడు హర్షాన్ని తట్టుకోగలుగుతాడు లేకపోతే హర్షాన్ని అటువంటి హర్షానికి నర్వస్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అయిపోయినా మీకు ఆశ్చర్యపడుతున్నారు కాబట్టి హర్షం ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తా దృష్టాంతం కొంచెం మంచిగా పవర్ఫుల్ దృష్టాంతం ఇస్తారు పాయింట్ చెప్పడం కోసం దృష్టాంతం కదా అంతేగాని చిరుతులలో ఉన్న వాడికి ఎవరైనా చాటింగ్ చేస్తే వాడికి హర్షం కలిగితే అది దృష్టాంతం అవ్వదు దో ఇట్ ఈస్ హర్షం దట్ ఈస్ హర్షమే కానీ దృష్టాంతం అవ్వదు కాబట్టి జీవితంలో ఈ మెంటల్ ఇమోషనల్ రియాక్షన్స్ అంటే ఇమోషనల్ ప్రతిక్రియలు ఎవరికైతే ఉంటాయో హర్ష శోకంలోనే ప్రతిక్రియ మంద్వ మీరు ఒకే రోజులో నాలుగు సార్లు హర్షము ఆరు సార్లు శోకం వస్తూ ఉంటుంది ఎందుకని ఆ ఆ మనస్సు వల్ల తయారైన ఓ క్షణంలో హర్షం మరో క్షణంలో శ్లోకం పొద్దున్న హర్షం మధ్యాహ్నం శ్లోకం మళ్ళీ సాయంకాలం హర్షం రాత్రి శోకం భయస్థాన సహస్ర శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతాని చ దివసే దివసే మూఢమాలుష్యి న పండితం శ్లోకం వినగానే అర్థం అవ్వాలి మీకు శ్లోకం వినగానే అర్థం తెలుస్త దగ్గరగా ఉంటుంది శ్లోకం ప్రతిరోజు ఎల్లారిందంటే మూర్ఖునికి వంద సార్లు శోకం రెండు వందల సార్లు భయం ఓ డజన్ సార్లు హర్షం ఇలాగా పైకి కిందకి పైకి కిందకి గ్రాఫ్ వీడి శోక హర్ష శోకాలకి గ్రాఫ్ దిస్తే అది పైకి కిందకి ఉంటుంది గ్రాఫ్ సో ఆ ఈ రియాక్షన్స్ అంత బయట ఉండేటువంటి పరిస్థితులకి ఇష్టము అనిష్టము అని ద్వంద్వలుగా మెడదీసి ఆ పరిస్థితుల్ని ద్వంద్వలుగా మెడదీయుట విడదీసి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు హర్షము శోకము అనే రియాక్షన్స్ ప్రతిక్రియలను ప్రకటిస్తూ బ్రతుకుట తెలివి తక్కువ అలా చేయకూడదు ఇక్కడ పాయింట్ ఉంటే తెలివి తక్కువ అని చెప్పడం మాత్రమే కాదు ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆ విధంగా ధ్వన్మములలో జీవిస్తూ ఉండే వారికి ఆత్మస్వరూపములు తెలుసుకునే యోగ్యత కూడా ఉండదు అది ఇక్కడ పంపి కాబట్టి అయితే మరి ఎలా ఉండాలి ఇష్టము హర్షము అనిష్టము శోకము ఉండద్దు అని మీరు అంటున్నారు కదా మరి ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే సమంగా ఉండాలి సమ చెత్తమస్ సమాంటే సేమ్నెస్ చూడండి జీవితంలో మీరు సేమ్నెస్ సమత్వం దాని మహిమను మీరు అర్థం చేసుకోవాలి మీరు దేహం చూడండి మీరు కనుక కూర్చునేప్పుడు కూడా దేహం చేసి చూడండి దేహం సమంగా ఉంటుంది ఎప్పుడైనా గమనించారా సమంగా రెండు కాళ్ళు రెండు చేతులు రెండు చెవులు ముక్కులు కళ్ళు మెదడు కూడా రెండు భాగాలుగా సమంగా ఉంటుంది ఎడం వైపు మెదడు కుడివైపు మెదడు సమంగా ఉంటుంది జుట్టు కూడా పాపిడి మధ్యలో తీసుకుంటే ఇటు జుట్టు కూడా సమంగా ఉంటుంది రెండు సమంగా ఉంటుంది మీరు ఆలోచించండి కొంచెం వంకర ఉంటే వాడు ఎలా ఉంటాడు ఆరోగ్యం మీరు ఆలోచించి దేహం కూడా సమంగా ఉంటుంది ధ్యానం చేసేప్పుడు ఎలా కూర్చోవాలి సమం సమం కాయశిరో గ్రీవం భారయం నచలం గీత సమంగా కూర్చో అధ్యతనే కూర్చున్న సరిగా కూర్చోవడం సార్ సమంగా కూర్చో అది చెప్తాను సో సమంగా కూర్చో సమంగా కూర్చోవడం అంటే ఇలా కూర్చుంటే సమం కాలేదు ఇలా నిటార్గా కూర్చుంటే సమం లేదు ఇలా కూర్చుంటే సమయం నడుము స్ట్రైట్ ఉంటే సమం నడుము మొంగి కూర్చుంటే విషమం తర్వాత కొంతమంది సోఫాల్లోనూ వాటిలో ఇలా కుర్చుంటారు వంకరగా అది విషమము ధ్యానానికి పనికి రాని స్థితులు ఇవన్నీ మీరు కొంత ఈ సైంటిఫిక్ లిటరేచర్ అది చూసుకుంటే తెలుస్తుంది బెస్ట్ సిట్టింగ్ పోస్టర్ ఇది అని సైంటిస్టులు మెడికల్ పీపుల్ చాలా గట్టిగా ప్రచారం చేస్తున్నారు ఇది అంతా ఎప్పుడూ గుర్తించిన విషయమే ఇలా నిటార్గా కూర్చోవడం ముఖ్యంగా కంప్యూటర్ సైజు తీసుకుంటుంది చాలాసేపు కూర్చుని ఆ మానిటర్ చూసేవాడు ఇలా కూర్చుని ఉన్నట్లయితే దేహము ఆరోగ్యంగా ఉండడమే కాదు మనస్సు కూడా ఉల్లాసంగా ఉంటుంది వాడు పరీక్ష చేశారు కంప్యూటర్ వాడు ఇలా కూర్చుంటాడు నడువు వంచి కూర్చుంటాడు బద్దలా ఉంచి కూర్చుంటాడు నడువు విన్నెము కాదు ఇలా కూర్చుని ఆ మానిటర్ కొడుతూ ఉంటాడు ఈ ఎవడో వచ్చి హాయ్ హలో హౌ అర్ యూ డోంట్ డిస్టర్బ్ మీ అంటాడు సమాధానం ఇదే మనిషి ఇలా కూర్చోడం ద్వారా అభ్యాసం చేస్తాడు ఇలా కూర్చుని మనసుకే స్పష్ట కొడుతా అంటాడు ఎక్కడ వచ్చి హలో హవర్ యూ అంటాడు హవర్ యూ సార్ ఫైన్ హవర్ యూ అంటాడు అర్థమైందండి మీకు అంటే ఇలాగ ఉండి కూర్చుంటే కంప్యూటర్ ముందు మీ మనసులో ఒక టెన్షన్ ఉంది చికాకు అది వస్తుంది ఎదుటివాడికి మీరు ప్రేమగా సమాధానం కూడా చెప్పలేకపోతారు చెప్పాలని అదే మీరు నిటారగా కూర్చున్నట్లయితే మీ మనస్సు కూడా ఉల్లాసంగా ఉంది మీ రెస్పాన్స్ కూడా కొంత ఉల్లాసాన్ని కలిగించేదిలో ఇప్పుడు మీరు ఉల్లాసంగా సమాధానం చెప్పారనుకోండి మీ వర్క్ జరిపోతుందా లేక మీరు చికాకు పడ్డారనుకోండి మీ వర్క్ బాగా ముందుకు వచ్చేస్తుందా చేస్తున్న వర్క్ అలా ఉంది చేస్తున్న వర్క్ బాగా ముందుకు సాగాలంటే మీరు చికాకు లేకుండా ఉంటేనే సాగుతుంది మీరు చికాసు పడుతుంటే అసలే సాగది అది మరింత చెడు సో కాబట్టి సమం కూర్చోవడం ఎలా కూర్చోవాలి సమంగా కూర్చోవాలి సమం అచలం సమంగా కూర్చోకుండా శ్రీకృష్ణ సమం కాయ శుభం ఉంటుంది తర్వాత యోగం అంటే ఏమిటని భగవద్గీత యోగం అంటే ఏమిటని మీరు లోకంలో అడిగారని కొన్ని లక్ష్య చెప్తారు ఆసనాలు మీద యోగం ఉన్నది అందరూ అనుకునే మాట ఆసనాలు వేయడం యోగంలో ఒక భాగం ఏనుగు అనగా లేని అంటే ఏనుగు ఎలా ఉంటుందిరా అంటే చేతలా ఉంటుందని చెప్పాడు వాడు అంటే అర్థం ఏంటి వాడు ఏమిటి చెప్పినట్టు చెవిని పట్టుకుని చెప్పినట్టు తప్పుం కదా ఏనుగు చేతలా ఉంటుంది ఏనుగు చేతలా ఉంటుందా అంటే వాడు చెవిని పట్టుకుని ఏను చేతలా ఉంటుందని చెప్పాడు అసంపూర్ణంగా చెప్పినట్టు తత్వం అలాగే యోగం అంటే ఏమిటి ఆసనాలు అంటే అలాంటివి ఇది సంథింగ్ లైక్ ఇట్ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ బ్యాడ్ శ్రీకృష్ణుణ్ణి అసనాలు వేయాలి అది ఎలాగూ ఉంటుంది వేసుకేనా దాంట్లో సందేహం లేదు శ్రీకృష్ణుణ్ణి యోగం అనగానేమని అడగడం మీరు సమత్వం యోగం ఉంది మీరు ఫిజికల్ లెవెల్లో సమంగా ఉండండి అది యోగం మెంటల్ లెవెల్లో సమంగా ఉండండి అది యోగం దేంట్లో సమంగా ఉండాలి సిద్ధ్య సిద్ధో సమో భూత్వ సమత్వం యోగం ఉచే అంటే ఎలా ఇప్పుడు మొక్క పాటారు మామిడి మొక్క పాతారు మన పెద్దలు వాళ్ళు దాన్ని సిద్ధి అసిద్ధుల గురించి ఆలోచించకుండా పాతారు మీరు అర్థం మీకు తెలిసిందని వాళ్ళు అప్పుడు అలా పాతారు కాబట్టే మనం ఈరోజు మామిడి కొళ్ళు తింటున్నాం దాంట్లో ఆ మొక్క పాటుతున్నప్పుడు వాడికి సిద్ధి అసిద్ధి అనే రెండు కూడా వాడికి ఉండవు ఆ రెండు కూడా మైండ్ లో ఉండవు కాబట్టి మైండ్ ఎలా ఉంటుందంటే సమంగా ఉంటుంది ఈ మొక్క వల్ల నాకు కళ్ళు వస్తాయనా రావని ఈ రెండు ఐడియాస్ కూడా మనస్సులో అసలు రాదే రా మనస్సు సమంగా అప్పుడు వాడు మొక్క పాపగలుగుతాడు ఇప్పుడు పంట ఈ వరి పంట వేసి వాడు రైతు లేకపోతే వరి పంట వరి రైతు వరి రైతు కంటే కూడా మీకు విషమానికి చక్కటి దృష్టాంతం చెప్పాలంటే పొగాకు రైతు లేకపోతే ప్రతి రైతు వాడు ఇంకా విత్తనం వేయకుండానే నాకు చిక్కిబాటు ధర ఎంత దీనివల్ల ఎంత పంట వస్తుందని మొదలు పెడతారు మరి ఇంకా విత్తనం వేయకుండానే అంచేతనే ఆత్మహత్యలు చేసుకున్నారు ఇది ఏది అనే పరిస్థితి మామిడి మొక్క పార్టీ వాళ్ళు అలా పత్తి రైతులాగా ఉంటారా ఉండదు ఉండదు అంటే పత్తి రైతులు అలా కాదు అసలు పత్తి పొగాకు గుంటూరు డిస్టిక్ పొగాకు అండ్ పల్నాడు వస్తే పత్తి ఇవన్నీ కూడా క్యాష్ క్రాప్స్ అంత కామర్స్ కామర్షియల్ క్రాఫ్ట్స్ కామర్స్ కోసం వ్యవసాయం వ్యవసాయం అంతేగాని మనం రైతులుగా ఈ సమాజానికి మనం ఆహారాన్ని సమకూర్చాలి ఇది మన కర్తవ్యము ఇది బుద్ధితో చేయాలి అలాంటివేముండవు ఇదంతా కూడా మహాప్రవాహం ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఒకప్పుడు రైతు సమత్వ బుద్ధితో వ్యవసాయం ఇప్పుడు రైతు సమత్వ బుద్ధిని చెడగొట్టుబెట్టారు కాబట్టి ఇప్పుడు వైసంటే ఎలా ఉంటాడంటే తీవ్రమైనటువంటి లోభంతో నాకు ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ డబ్బు నేను సంపాదించగలను ఒకవేళ ఏ నాకు వచ్చి డబ్బు తగ్గితే ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాలో నుంచి నాకు డైరెక్ట్ గా వచ్చి వేరే కారణమేం అడగద్దు అనే స్థితిలో జనాలను అందరినీ ఏకి మనుష్యుల కింద ప్రభుత్వ సంక్షేమ మతంగా ఏం చేస్తాడంటే జైనులను దగ్గర సు కింద తీర్చిదిద్ది వాళ్ళ స్వాభిమానం అనేది లేకుండా మనం కష్టపడి పనిచేసి మన సంపాదన మనం సంపాదించిన వాళ్ళని అనుకోడు సో వెరీ అన్ఫార్చునేట్ ఎనీవే ఇట్స్ ఎ పొలిటికల్ కామెంట్ బాధన డౌకట్ సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో ఇష్ట అనిష్ట ఉప పట్టి ఆయన ఏమన్నాడు సిద్ధి కానీ అసిద్ధి కానీ సమత్వ భావన నీలో ఉన్నట్లయితే యోగ వచ్చి నన్ను ఎవరిలో అన్నారు నీ నువ్వు పాఠం చెప్తున్నాను కదా ఎంతమందికి అర్థం ఎంతమందికి పాఠం ఉపయోగపడిందో ఆలోచించారా అంటే నేను అన్నాను ఇంతకాలం నుంచి పాఠం చెప్తున్నా నాకు ఎప్పుడు ఆలోచన రాలేదండి నిజంగా నాకు ఆలోచన రాలేదు పాఠం చెప్పడం మన కర్తవ్యం పాఠం చెప్పడం మన మనం వెళ్ళడం ఎవరు దాన్ని తెలుసుకున్నారు ఎవరు తెలుసుకో పరీక్షను బట్టి పరీక్ష చేసి ఏమి లేదు తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళ ఓపెన్నెస్ ఆఫ్ ది మైండ్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఓపెన్ మైండ్ లేకుండా కొన్ని భావజాలములను ఇంతకు ముందే ఫిక్స్ చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి అర్థం కాదు ఇది అంత సందేహం లేదు చాలా ఓపెన్ గా ఉంటే మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు పురాణ కాలక్షేపం కోసం వచ్చిన వాళ్ళకి ఇదేమే అర్థం కాదు బోరుకోతుంది ఇదంతా నాకు తెలుసు చెప్పేప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో వినండి అని చెప్తాం మన పని మనం చేసాం అంతే దీంట్లో మీరు తెలిసింది వాడికి తెలియలేదు అని అలాగే జనువులను కేటగిరీల మార్కులు వేసి వాళ్ళని ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ కింద పెట్టడం అన్నది ఇది వేదాంత పాఠం వ్యాకరణ పాఠం కానీ ఏదైనా అర్థం చెప్పడం మన వంతుంటే ఇంక మిగిలింది ఈశ్వరీక్ష నాకు ఎప్పుడు కోసలు కూడా కోల్చలేదు మీరు నాకు ఈ కొత్త ప్రశ్న వేశారు అని నేను అన్నాను ఆ ప్రశ్న వేసే కాబట్టి మొక్క పాట అప్పుడు మామిడి మొక్క మామిడి మొక్క అంటే ఏదైతే పది ఏళ్ళు కొడుతుంది పూర్వకాలం అలా ఉంది ఇప్పుడు వచ్చి దమ్ములు పంటకు వస్తున్నాయి పూర్వకాలం మామిడి మొక్క పాట ఏంటంటే ఇక్కడ వాడు పెట్టుకుండగా దానికి తాగిందండి అది ఎప్పటికో అలాగా దాన్ని సమత్వము అని చెప్పారు అటువంటి సేమ్నెస్ సేమ్నెస్ సమత్వం ఎవరో మీకు డిఫరెంట్ లెవెల్స్ మీకు సమత్వం యొక్క మధ్య మధ్య చెప్తూ వస్తున్నాను దేహము సమంగా ఉపవించది తర్వాత కాగిములను చేసే సందర్భంలో యోగం అనగాని అని సమత్వం యోగం వచ్చేది ఫైనల్ గా ఆత్మ లేక బ్రహ్మ రెండు ఒకటే పదాలు పేరు కానీ వస్తువు ఒకటే ఆ వస్తువు గురించి ఒక మాట చెప్పండి మీరు బ్రహ్మ గురించి ఒక పరమాత్మ గురించి ఒక మాట ఏదైనా ఒక మాట పరమాత్మ గురించి ఒక్కటే మాట చెప్పాలి రెండు మాటలకి పరిమితం లేదు ఒక్కటే మాట చెప్పండి పరమాత్మ గురించి అంటే సమం అని చెప్తారు నిర్దోషంకి సమం బ్రహ్మ బ్రహ్మయందు ఈ దోషములేమీ ఉండవు అంటే బ్రహ్మముల నుండి వచ్చే దోషములేమీ ఉండవు బ్రహ్మ సమములు సమం సో అంటే రాగద్వేషములు ఉండవు పరమాత్మ ఏడు పరమాత్మ చేతను కానీ రాగద్వేషములు ఉండవు పరమాత్మ యొక్క సన్నిధిలో సకల కర్మలు ప్రవర్తులతో ఉంటాయి ఆయన ఎందుకు కర్తృత్వ భోతృత్వములు ఉండవు సో ఈ విధంగా పరమాత్మని వర్ణించేప్పుడు కూడా సమం అని వర్ణించారు దేహంతో మొదలుపెట్టి దేహము మనస్సు యోగము ఈశ్వరుడు అన్నిటికీ సమం అనే విశేషణం చేశారు ీతలో అంతేకాకుండా శ్రీకృష్ణుడు గీతలో అనేక పదాలను పలు పర్యాలు ప్రయోగిస్తారు ఎవరోలో లెక్క పెట్టారు కూడా అన్నిటికంటే ఎక్కువ పదాన్ని ఆయన ఎక్కడ ప్రయోగించాడు సమహాన పదాన్ని బాగా ఎక్కువగా ప్రయోగించాడు సమశత్రౌచ వ్యక్తి శత్రువు ఎడలా మిత్రువు మిత్రుని ఎడలా సమబుద్ధి అని కలిగి ఉండదు ఆ వాక్యాన్ని మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే అంటే శత్రువు వస్తే నవ్వాలి మిత్రుడు వస్తే తిట్టి పంపించాలనా అని మీరు అన్నారంటే మీరే తెలియలేదు శత్రువు మిత్రుడు వస్తే నవ్వాలి ప్రేమగా చూడాలి శత్రువులు కూడా అదే విధముగా చూడగలవా నమ శత్రువు మిత్రేషియో మానవమానయో మానము అవమానము రెండింటి ఎందు సమముగా ఉండగలవా క్రియాలంటే సమాన ఈ విధంగా సమశబ్దాన్ని అనేక పర్యాయము శ్రీకృష్ణ భగవాను ప్రయోగించుకున్నాడు మరి ఇక్కడ కూడా నిత్యమించ సమచిస్తత్వం ఇది ముందు దాని దాని సైద్ధాంతిక విచారణ చేస్తున్నాడు సిద్ధాంతపరంగా ఆ సిద్ధాంతాన్ని మీ ముందు నేను ప్రతిపాదిస్తున్నా దాంతోపాటుగా దాని ప్రాక్టికల్ ఆస్పెక్ట్ కూడా అనుష్ఠానంలో ఎలా ఉంటుంది అది కూడా మనం చూస్తాం కాబట్టి సిద్ధాంతపరంగా ఇష్టము అనిష్టము లేకపోతే సుఖము దుఃఖము వాటి ఎడల సమత్వము ఎలా సంభవము అని ఒక ప్రశ్న ఉంటుంది కదా ఎందుకంటే సుఖం పైకై ఉంటే దుఃఖం చెందుకుంటుంది రెండింటి ఎడల సమత్వం ఎలా పాసిబుల్ దగ్గర ఆపోజిట్ అది విరుద్ధంగా ఉన్నప్పుడు మన స్పందన కూడా విరుద్ధంగానే ఉంటుంది కానీ విజ్ఞాన అసలు ఎలా ఉండగలుగుతుంది అని ఒక ప్రశ్న దాన్ని అర్థం చేసుకోవాలి తర్వాత అనుష్టానం చూడండి ఇప్పుడు ఇష్టము అనిష్టము అన్నది ఆ వస్తువు వస్తుధర్మములా లేక మీరు చేసే అధ్యా రూపములా అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఆర్ దే ఆబ్జెక్ట్ ఆర్ అర్ దే ప్రాజెక్షన్స్ ఆఫ్ యువర్ మైండ్ ఆ ప్రశ్న ఆ ఇప్పుడు వజ్ర పొప్పము అది సుఖము సుఖహేతు అని ఆ సుఖత్వము సుఖహేతువు అనే ధర్మము వజ్రపురముల ముందుందా లేదా మీరు వాళ్ళు మీ మనస్సు నుంచి దాని వెళ్ళు అటువంటి ధర్మాన్ని ఆరోపిస్తున్నారు మీరు ఆరోపిస్తున్నారు కాబట్టి వజ్రపుటంధరం దొరికినప్పుడు సుఖం అనుకుంటున్నారు వజ్రపు ఎప్పుడైతే వజ్రపుటంబరము సుఖం అది పోతే ఏమవుతుంది దుఃఖం కాబట్టి వజ్ర సుఖమా దుఃఖమా అది సుఖము అది దుఃఖము ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఇట్ ఇట్ ఈస్ ఎ మెటల్ అసోసియేటెడ్ విత్సఫ్ స్టో ఈ నో ఈస్ ఇట్ నెసరీ నో షుడ్ యూ హ్యావ్ ఇట్ నో ఓకే అంతవరకు మీకు అర్థమైందా ఇప్పుడు చెప్పండి కాదు సుఖమా చెప్పండి సుఖం కాదు దుఃఖం కాదు అది దొరికితే సుఖమో కాదు పోతే దుఃఖమో కాదు కాబట్టి దాని ఎందు సుఖ దుఃఖాలు లేవు సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయి నీ ప్రాజెక్షన్ నుంచి వచ్చాయి సపోజ్ సపోజ్ చూస్తే మీ స్టాప్ ప్రాజెక్టు మీరు స్టాప్ చేశారు కొన్ని ప్రాజెక్టు ఇప్పుడు ఏమవుతుంది సమస్య తక్కువ వచ్చేసి మీకు రహస్యం లా అంటే సమగ్ర హెచ్చరించడం కోసం అలా అంటే కాదు ఏవో సీక్రెట్ గా వచ్చి అది కాదు అంటే గమనించదగ్గది సుమా అని అది చూడండి సుఖము దుఃఖము ఉన్నాయి ఒక ఘటన ఎన్నివెంట్ ఉంటాయి అది ఒక వ్యక్తి ఒక వస్తువు మూడే ఉంటాయి ఒకమో మూడో ఉంటాయి ఏవో వస్తువులు మనకు లభిస్తాయి ఆ వ్యక్తులతో మనకి ఇంటరాక్షన్ ఏర్పడుతుంది లేదా ఏమో ఘటనలు ఘటించుతాయి మరి జీవితంలో ఆ రకంగా సుఖ నిర్మాణం అవుతూ ఉంటాయి మూడింటి నుంచి సుఖ నిర్మాణం అవుతాయి నేను నేనేమంటున్నానంటే ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి లేదా ఒక ఘటన అవి వాటంతట అవిగా సుఖ దుఃఖములు లేక మీ మనస్సు మీ రెస్పాండ్ మీ మీరు స్వీకరించే పద్ధతిని బట్టి అవి సుఖ దుఃఖాలు అవుతాయా అన్నది ఆలోచించాలి ఇప్పుడు వర్షం పడింది సుఖమా దుఃఖమా క్రికెట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న వాడికి అంత దుఃఖం అదే వర్షం పడి ఎందుకంటే మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవుతుంది ఇరవై ఓవర్లు అవుతాయనుకున్నది పది ఓవర్ల నుండి కుజించి వేయబడుతుంది ఎంజాయ్మెంట్ అంతా దెబ్బతవుతారు టికెట్ టికెట్ టికెట్ కొనుక్కుంటాడు వెయ్యి రూపాయలు ఇచ్చి వర్షం పడుతుంది వాడికి అంతా దుఃఖమే రైతు నాట్లు వెళ్దాం అనుకున్న రైతుకి అది పరమ సుఖం కాబట్టి ఇంతకీ ఇప్పుడు వర్షం పడడం సుఖముఖం అంటే ఇట్ ఈస్ లేదర్ సుఖం నాకు దుఃఖం అది సుఖము కాదు దుఃఖము కాదు మినిచర్ దానిని మీరు ఎప్పుడు స్వీకరిస్తారో యాక్సెప్టెన్స్ అంటారు యూనియూ యాక్సెప్టెన్స్ మీరు స్వీకరిస్తారు ఎప్పుడు మీరు స్వీకరిస్తారో అప్పుడు అది సుఖమవుతుంది ఎప్పుడు మీరు రిజెక్ట్ చేస్తారో రిజెక్ట్ చేయడం అంటే వర్షాన్ని రిజెక్ట్ చేయడం అంటే వర్షాన్ని రిజెక్ట్ చేయడం అంటే ఏదైనా తీరు పెట్టా చూసేయటమా ఇది కదా డూ దాట్ వర్షాన్ని అంటే సైకలాజికల్లీ రిజెక్ట్ అవుతుంది అదే ఇప్పుడు వర్షం పడుతుంది విద్రబాబు అన్నారనుకోండి అంటే అర్థం ఏంటి మీరు రిజెక్ట్ చేసుకుని తిరస్కరిస్తుంది నిరాకరిస్తున్నారు అని రిజెక్ట్ చేసుకున్నారు మీరు ఎప్పుడైతే ఒక వస్తువుని వ్యక్తిని ఘటనను రిజెక్ట్ చేస్తారో ఎవడన్నా ఒకరు వస్తున్నారు ఇప్పుడు వస్తున్నాడే రాదని రిజెక్ట్ చేశాను నైన్ అనే మీకు దుఃఖము నిర్మాణం అవుతుంది ఆ వ్యక్తి దుఃఖహేతు అవుతాడు ఆ ఘటన దుఃఖహేతు అవుతుంది ఆ వస్తువు దుఃఖాత్మకమవుతుంది మీరు రిజెక్ట్ చేస్తారు కాబట్టి నన్ను రిజెక్ట్ అది ఏమవుతుందంటే రిసెంటిమెంట్ అంటారు అంటే మీరు అది వచ్చి పడింది ఉప పత్తి ఓళ్ళో పడింది వచ్చి కానీ మీరు దాన్ని స్వీకరించటానికి సిద్ధంగా లేరు అందు దాన్ని రిజెక్ట్ చేస్తూ అప్పుడు దాని పేరే దుఃఖము అయితే మీరు అనొచ్చు ఏమన్నా రిజెక్ట్ చేయకుండా మేము నూతనంగా ఉండగలమా ఉండొచ్చు ఉండవచ్చు పాసిబుల్ అంతేకాదు మేము దుఃఖాన్ని కూడా స్వాగతించగలుగుతామా ఎస్ యూ కన్ దుఃఖాన్ని కూడా స్వాగతించడం సంభవమే అప్పుడు ఏమవుతుంది సపోజ్ అందరి చేత దుఃఖము అనబడేది దుఃఖముగా స్వీకరించబడే నేను స్వీకరిస్తా అందరూ దేవుని దుఃఖముగా పరిగణిస్తారు పరిమిడించిన దాన్ని నేను యాక్సెప్ట్ చేసేస్తా ఐ యాక్సెప్టే అప్పుడు ఏమవుతుంది ఏమవుతుందని చెప్పారా అది దుఃఖము అనే స్టేటస్ కోల్పోతుంది ఇది నోమో అన్ప్లెసెంట్ కాదు అది ఇంకా ఇంకా నోమో అది ఎంతవరకు అన్ప్లెసెంట్ అంటే ఎంతవరకు మీరు దాన్ని రిజెక్ట్ చేస్తారో దాన్ని తిరస్కరి విషయం చేస్తారో దాన్ని వ్యతిరేకిస్తారో విరోధిస్తారో అంతవరకే అది దుఃఖకేతువు అవు మీరు దాన్ని విరోధించటం మానే తిరస్కరించటం మానే మానసికంగా దాని గడల వైముక్షమును కలిగి ఉండుక తీసుకురేది దాన్ని యాక్సెప్ట్ చేయరు ఓవర్ఎండమో దాన్ని యాక్సెప్ట్ చేయరు అప్పుడు అది దుఃఖ ఇంకా సుఖము ఎడల ఎలా ఉండాలి నాకు ఈ సుఖం కావాలి నాకా సుఖం కావాలి అని మీరు కోరుకోవడం మానేయాలి సమచితత్వంలో దుఃఖాన్ని యాక్సెప్ట్ చేసి కూర్చుంటే జరపడము సుఖము ఎడల కృష్ణ లేకుండా ఉన్నారు భోజనం వడ్డిస్తున్నారు అనుకో వీళ్ళు చక్కగా ఒకటాయిరా కొత్త ఒక నెయ్యేసి పెడితే బాగుండును అని అనుకుని మీరు అనుకుని కూర్చున్నారనుకోండి ఇంకా భోజనం సుఖాన్ని ఇస్తుందా దుఃఖాన్ని ఇస్తున్నా దుఃఖాన్ని ఇస్తుంది ఎందుకంటే మీ కృష్ణని ఎవరు తీర్చలేని సృష్టిగా మానవుని కృష్ణను తీర్చలేని వాళ్ళకి ఎవరికి దుఃఖం ఇస్తుంది దుఃఖాన్ని ఇస్తుంది ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు ఓపెన్ మైండ్తో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా కూర్చుని ఉన్నారనుకోండి ఏది పెట్టినా మీరు కడుపునండి హ్యాపీగా పోటీ కాబట్టి స్టాప్ ఆల్ ఎక్స్పెక్టేషన్ జగత్తు నుండి ఘటనల నుండి వ్యక్తుల నుండి వస్తువుల నుండి నాకు లాభం కలగాలి సుఖం కలగాలి అనే ఎక్స్పెక్టేషన్ మీరు తీసుకుంటుంది సార్ ఎందుకు తెలుసు మీ పూర్ణం నీకు జగత్తు ఏమీ ఇవ్వనక్ష లేదు అదండి ఆనందాన్ని ఆనందం నేను జగత్తుకి ఇవ్వాలి మీరు ఇవ్వనక్ష మీకు జగత్తు ఇవ్వదానం అదండి సౌందర్యాన్ని జగత్తు సౌందర్యం మీరు జగత్తు ఇవ్వాలి మీకు జగత్తు సౌందర్యాన్ని ఇవ్వలేదు జగత్తు నీకు ఏదీ ఇవ్వలేదు నీ నుండి ఏది తీసుకోలేదు నీలో ఉన్న సుఖాన్ని జగత్తు తీసుకోలేదు నీలో లేని దుఃఖాన్ని జగత్తు నీకు ఇవ్వలేదు నీ స్వరూపము పూర్ణం ఓ మానవుడా నీ స్వరూపాన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నావు ఈ జగత్తు నీకు ఏమీ ఇవ్వలేదు నీకు నష్టం చేయలేదు నీవు పూర్ణుడవు ఈ సత్యాన్ని ముందు అర్థం చేసుకున్నావు సుఖ దుఃఖములు అనే లేబెల్ ఆ బిరుదు ఆ పేరు వాటికి పెట్టకూడదు ఇప్పుడు మీరు ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు బీజేపీ వస్తే సుఖం కాంగ్రెస్ వస్తే దుఃఖం అని పెట్టుకున్నారనుకోండి అప్పుడు ఓ ఎలక్షన్ మీకు సుఖాన్ని ఇంకో ఎలక్షన్ దుఃఖాన్ని ఉంది ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మీరు ఓపెన్ మైండ్తో ఉన్నారనుకోండి నో ఎక్స్పెక్టేషన్ ఏదైనా ఈశ్వర్ ని ఇచ్చా మేము ఏదొచ్చినా ఈశ్వరుడు ఇచ్చగా స్వీకరిస్తాము ఓక అప్పుడు మీకు ఆ ఎలక్షన్ వల్ల రిజల్ట్ వల్ల సుఖము రాదు దుఃఖము రాదు అయితే ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి సుఖము కావాలి దుఃఖం పోవాలి కదా కానీ సమచితత్వంలో సుఖము పోయింది దుఃఖము పోయిందే అని ఇది ఇది కదా అని ఒక ఇబ్బంది ఒకటి చూడండి ఎప్పుడైతే మీరు వస్తువు వ్యక్తి ఘటనలు వీటిని మూడింటిగల మానసికమైన అధ్యారోపము లేని వేయకుండా అంటే ఇది మంచి చెడు అని కానీ సుఖము దుఃఖము అని కానీ ఇష్టము అనిష్టము అని కానీ వాటికి పేర్లు పెట్టడం మానేసి వాటిని మీరు యథాతథ్యంగా ఉన్నవి యాక్సెప్ట్ చేస్తూ ఆ సమచిత్రంలో మీరు ఎప్పుడైతే ఉండిపోతారో అప్పుడేమవుతుందంటే సుఖము దుఃఖము అనేటువంటి ఈ విభాగము ఈ అడ్డుగోడలు ఇది ఒక వాటర్ ఫైజ్ కంపార్ట్మెంట్ సుఖము సుఖమే దుఃఖము దుఃఖమే అనేటువంటి ఒక అజ్ఞానము మీరు తొలగిపోతుంది సుఖము దుఃఖము అనే వాటి మధ్య నుండి ప్యారియర్ అప్పుడు మీరు సుఖ దుఃఖములో అతీతమైన ఆనంద స్వరూపులుగా మిగిలిపోతారు కాబట్టి చూడండి సుఖానికి దుఃఖం ఆపో విధం దుఃఖానికి సుఖం విరుద్ధం కానీ ఆనందము అనేదానికి వైరుధ్యం అనేది లేదు దానికి ఆపోజిట్ లేదు కాబట్టి సుఖ దుఃఖముల పరిధి నుండి ఆ నిత్య ఆనందావస్థలోకి మీరు చేరుకుంటారు అది మీరు అనుభవైక వైద్యం మీరే అనుభవానికి తెచ్చుకోవచ్చు ఇప్పుడు పిల్లవాడిని చదివిస్తారు వాడు పాస్ అయినా ఫెయిల్ వాళ్ళ వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు పాస్ అయితే ప్లాస్ అవుతారు ఫెయిల్ అయితే ఫెయిల్ అన్నవాడు పిల్లవాడు కాస్ అయినప్పుడు సుఖంగా ఉంటాడు ఫెయిల్ అయినప్పుడు సుఖంగా ఉంటాడు పూర్వం వల్ల అలా ఉంటుందా పూర్వం వాళ్ళకి మన మన జనరేషన్ ఒక్క జనరేషన్ ముందు వాళ్ళకి ఐదు ఐదు మూడు పిల్లలు ముందు ఆ పిల్లల్లో కొంతమంది తెలియని ప్రతి ఇంట్లోనూ ఒక పూలు ఒక గురువు కాదు పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక పూలు అంటే వాడు ఎందుకు పనికిరాడు అంటే లోకల్లో వాడి వల్ల వాడు ఎందుకు జీవితంలో ప్రతి మంది ఉద్యోగాలు చేయలేదు డబ్బు సంపాదించలేదు ఉంటే తింటే పెడితే తిరిగి ఉంచుకుంటాడు అలాంటి వాళ్ళు ఒకరు ఉండేవారు వాడిని కూడా వాళ్ళు పోషింగ్ చేసేవారు ఒకరు ప్రతి ఉద్యోగాలకు పోయేవారు వాడిని సంతోషించేవారు ఏదొస్తే అది యాక్సెప్ట్ చేసేవారు మంచి బుద్ధిమంతులైనా యాక్సెప్ట్ చేసేవారు బుద్ధిమంతులు కాకపోయినా కాని వాడిని కూడా యాక్సెప్ట్ చేసేవారు అందరూ జీవించేవారు ఇప్పుడు ఏమిటి ఒకడే కొడుకు ఉంటాడు మహా ఉంటే ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరూ డాక్టర్ ఒకరు డాక్టర్ ఒక రెండు దిగులు ఇక మళ్ళీ ఇద్దరికి ర్యాంకులు వచ్చేయాల్సిందే ఇంక తక్కువ రాకూడదు ఇప్పుడు యాభై మంది విద్యార్థులు ఉంటారు యాభై మంది తల్లిదండ్రులు అలా ర్యాంకుల కోసం పూర్తి చేసేస్తూ ఉంటాయి ర్యాంకులు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి మీరేమో తల్లిదండ్రులు దేవాలయాలకి వెళ్ళిపోయి సాయిబాబా గుండీ మరువ గుండలకి వెళ్ళిపోయి పూజలు చేసేసి మొక్కలు మొక్కేసేస్తే మొత్తం మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలంటే ఎలా వస్తుంది వ్యక్తికి విరుద్ధమైనటువంటి అపేక్ష అటువంటి అపేక్ష ఏమీ లేకుండా ఉండేవారు పాపం వాళ్ళు అందుకేనే బాగా అభివృద్ధికి వచ్చిన కొడుకుని చూసి కొడుకుని కూడా ప్రేమగా చూసేవారు యాక్సెప్ట్ చేసేవారు కోనవీకి చదువు రాలని మీరు మనతో పోతారు వాడికి చదువు వచ్చింది వాడేమో హైదరాబాద్ పోలేదు వీరు మనతో ఉంటాడు అనుకునేవారు అంతే తప్ప చదువు రాని వాడిని నిరస్సించి బాగా పైకి వచ్చిన మీద పెట్టుకుని అలా ఎరగరు సమచిత్తంగా ఉంది కాబట్టి శాంతంగా సుఖంగా జీవించాలంటే మనము జీవితంలో ఉండే వ్యక్తులు వస్తువులు ఘటనలా ఏడాల సమచిత్తములు కలిగి ఉండవడము సమచిత్తము ఎట్లు అలవడము ప్రాక్టికల్గా అన్నట్లయితే మీరు ముందు యాంటిసిపేట్ చేయడం మానేయాలి అంటే ఈ వస్తువు ఇలా ఉండాలి ఇది ఉంటే నాకు దుఃఖం ఇది లేకపోతే నాకు దుఃఖం మీరు అపాయింట్మెంట్ మానేస్తే డిసప్పాయింట్మెంట్ ఉండదు అన్నాడు ఎవడో కవి అపాయింట్మెంట్ డేస్అపాయింట్మెంట్ మీరు వాళ్ళు ఎక్కడికో పిలుస్తారు మీరు మామూలుగా ఓపెన్ మైండ్తో వెళ్తారు మీరు వాళ్ళు ఏదో తీసుకు సత్కారం చేస్తారని మీరు ఏ అపేక్ష పెట్టిపో వాళ్ళు సత్కారం చేస్తే మీరు ఉల్లాసం మీరు హ్యాపీగా వెనక్కి వాళ్ళు సత్కారం చేయకపోతే కూడా మీరు మూడా శాంతంగా వెనకొస్తాం అదే అపేక్ష పెట్టుకుని వెళ్ళారనుకోండి అపేక్ష పెట్టుకు వెళ్తే ఒక ఆయన సభ చూపించారు వెళ్ళి వెళ్ళారు సభ మీద వేదిక మీద ఇప్పటికే ఏడు కుర్చీలు పడితే ఇంకో కుర్చీ పట్ట ఏడు కుర్చీల్లోనూ ఏడుగురు కూర్చుని ఉన్నారు ఆల్రెడీ అప్పుడప్పుడు ఈ వేదికలు కుర్చీలు ఎక్కువైపోతే పడిపోతూ ఉంటాయి గమనించారు అందరూ ఎందుకు కుర్చీలు ఎక్కువయ్యాయి అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చేసారన్నమాట వీడికి ఎక్కాల్సిన వాళ్ళు అలాగే కొన్ని సభలు అలాగా రెండు గంటలు కాదు మూడు గంటలు కాదు అలా పుట్టుకోకుంటే ఆ సభ అంటే ఎందుకని వేడుకు మీద నలుగురు స్పీకర్స్ పెట్టాల్సిన తోట వీళ్ళకి మొహమాటాలను పోయి ఏడుగుర ఎనవ స్పీకర్లను గుర్తుంది కష్టాలు ఒక్కొక్క స్పీకర్ ఇక్కడ మైపు కొట్టుకుంటే వదలదు ఇంక దాంతో ఆ కూడా అర్థం చేస్తారు తరువాత స్పీకర్స్ వీరి మీద మండి పడిపోతూ ఉన్నారు బాయి మాత్రం హలో సార్ హవాన్ని అంటారు ఇదే సంస్థ